మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృప సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలేసేయ ఈ గడిచిన కాలం అంతా ఈ దినమంతా ప్రభ నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడు తండ్రి దివారాత్రములో ప్రభని కంటి పాప కాచి కాపాడి దినముకు కూడా నీ నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి రాత్రికాల సమయంలో ప్రభ ఈ రీతిగా మేమంతా చేరి ప్రభ నేను స్తుంచలాగిన నీ యొక్క స్వరం మేము కల్పించిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభ పాటల ద్వారా మీరు మైము పొందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి రాని వాళ్ళందరినీ ప్రభా యొక్క ఆరాధనలో మీరు నడిపించి మీరే ఈ యొక్క ఆరాధన అంతట్లో ఆధిపత్యం చలాయించి నామానికి మహీమకరంగా జరిగించమ యేసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి దీపాటాడండి సిస్టర్ राधना उपजता है आशीष लेकर नीचे आता है तो तीधना उपजता है आशीष लेकर नीचे आता है प्रभु हमारा कितना महान देखो हमसे करता है प्यार प्रभु हमारा कितना महान పార్ ఆలే హరి హృతి అరాధనా ఉపజతా ఆశిష లేచే అతతి అరాధనా ఉపజతా ఆశిషు లేచే అత వినతి ప్రార్థనా ఉపజాతా ఉత్తరు లేకరీచే అతా వినతి ప్రార్థనా ఉపజతా ఉత్తరు లేకరీ అతా ప్రభు కతనా మహా దభు కతనా మహా లేలు హలు లేదన ఉపజతా ఆశిషు లేచే అతతి అరాధన ఉపజతా హిషు లేకర్ నిజే అతా అది ఎప్పుడు బాగా ప్రైజ్ అలాడు సిస్టర్ ప్రైజ్ రెండు వచ్చిన వాళ్ళ మూడోది మన మధ్యలో విజయ్ బ్రదర్ కొత్తగా వస్తున్నారు ఆయన తీసుకుంటాడంట రవన్న తీసుకున్నాక అంతవరకు మనం పాట పడ్డాం కావ్య సిస్టర్ ప్రైజ్ అలాడు కావి సిస్టర్ ప్రేజ్ అల కవి సిస్టర్ ప్రేజ్ అలాట్వన్న ప్రేజలనా సిస్టర్ సిస్టర్ ఆ బ్రదర్ కాల్ చేశాను ఆయనకి ఒక ఫైవ్ మినిట్స్ లో జాయిన్ అవుతానండి సిస్టర్ విజయ్ బ్రదర్ లాస్ట్ టైము కేబిపిఎం లో ఉండే స్టార్టింగ్ అప్పుడు మన స్టార్టింగ్ లాక్డౌన్ వర్షిప్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఉండేవాళ్ళు నిన్న రీసెంట్లీ ఒక ప్రేయర్ మీటింగ్ లో కలిసిండ్రు చాలా కాలం అయింది జాయిన్ గా అని చెప్పంటే తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పిండి ఇంకా ఆయనకి ఆల్రెడీ లింక్ పంపించాను ఆల్రెడీ షేరింగ్ లింక్ పంపించాను ఒక ఫైవ్ మినిట్స్ లో జాయిన్ అవుతారు సిస్టర్ ఆయన అంతా పాట పాడతా ఉంటే జాయిన్ అవుతాడు ప్రేసర్ ఒక పాట పాడండి సిస్టర్ మీరు కృపా మయూడా నీలో కృపా మయూడా నీలోనా నివసిం పజే సినందు ఇదిగో నస్తుతుల సింహాసనం నీలోనివసింపజేసినందర ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా ఈ అపాయము నా గుణారం సమీపించనియక పాయము నా గు గుణారం సమీపించనియకా నమాగములన్నిటిలో నార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయూ నీలో నా నివసిం పజేసి నందునా ఇదిగా నస్తు తులసింహాసనం కృపామయ చీకటి నుండి వెలో గలోనికి నన్ను పిల్లచిన్ తేజోమయ చీకటి నుండి వెలో గలోనికి నన్ను పిల్లచిన్ తేజోమయ రాజవంశములో రాజవంశములో యాజకత్వము చేసేదను రూపామయుడా నీలో నా కృపామయూడా నీలో నివసింపజీసి నంద ఇది గోణస్తుతులసింహాసనం కృపామయడా నీలో నిల్లచీ ఆత్మ ఫలము ఫలించుట కొరకై నీలో నిల్లచీ ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా నిండుగా ఆత్మ వర్షం కుమ్మానించు నిండుగా ఆత్మ వర్షం కుమ్మానించు Krupamayuna nilona krupamayuna nilona niva simpaji sinandana idigona stuttula simhasanam Krupamayuna nilona యోగ్యతీని నాకు జీవ కిరీటం మిచ్చుటకు ఏ యోగ్యతీని నాకు జీవ కిరీటం మిచ్చుటకు నీ కృపనను వీణగా శాశ్వత కృపగా ీ కృపనను మీడగా శ్వాశ్వత కృపగా మానేను కృపామయడా నీలో నా కృపామయడా నీలో నా నివసింపజీసి నందు ఇది గో నస్తుత్తుల సింహాసనం నీలో నివసింపజీసి నందు సింహాసనం కృపామయ ప్రేజరుడు అక్క థ్యాంక్ యూ అక్క ప్రేసరాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేసలాడు బ్రదర్ ప్రేసలాడు బ్రదర్ హలో ప్రేజరాడు సిస్టర్ అన్నా ప్రెసిడలాడు అన్నాడు సార్ బాగున్నావా బాగున్నాను సార్ ప్రేజ్ రోడ్ అంకుల్ జయల అవునన్నా జయల జయలన్న జయల్ ఫ్రెజ్లాయల్ పేరు కూడా విజయ బేదర్ హలో విజయ బేదర్ ప్రెసిడెంట్ వాక్యం షేర్ చేసుకోవాలా సార్ చిన్న ప్రేయర్ చేసుకున్నాము పరిశుద్ధుడా ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తర్వాత జీవం గల ప్రభా గొప్పదేవ నిన్న నేడు నిరంతరం అనేక రీతిగా ఉన్న ప్రభావ అద్భుతాలు ఆశ్చర్య కార్యముల నుంచి చేయవడం నమ్మలైన దేవుడు మరి ఇచ్చిన యొక్క గొప్ప దినానికే మీకు వందనాలు మరి మీ యొక్క తండ్రి బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని మరి దీన్ని బట్టి ఎంతగానో స్థుతిస్తుంటున్నాం నాతో మాట్లాడి బాబా మరి నాయనా అయ్యా మాకు ఏం అవసరమై ఉన్నదో మరి వాటిని వివరించవలసిందిగా నాయనా మీ చిత్తం మరి మా జీవితాల్లో నెరవేర్చవలసిందిగా అడుగుతూ అడుగుపరుచుకుంటూ మరి మీ పాదల కప్ప చెప్పుకుంటూ పరిశుద్ధనామ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మత్తైసు వార్త ఏడో అధ్యాయము మరి పదమూడు పద్నాలుగో వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడెల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికి కనుగొన్నవారు కొందరే మరి ఇరుకు ద్వారము అనంటే మరి మన జీవితాల్లో మరి మనము ఎంతవరకు కనుగొన్నాము ఎంతవరకు ఆధారిలో ప్రయాణిస్తున్నాము ఇరుకు ద్వారము అనంటేనే మహాశ్రమలతో కూడినది ఇరుకు ద్వారం అనంటే ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కావచ్చు మరి దేవుని కొరకు ప్రయాసపడుట కావచ్చు మరి దేవుని చిత్తం నెరవేర్చుట కావచ్చు ఇవన్నీ కూడా ఇరుకు ద్వారము మరి మత్తై సువార్త ఏడు పదమూడు పద్నాలుగు మరి ఇరుకు ద్వారం గురించి అక్కడ చెప్పడం జరిగింది మరి నేడున్న క్రైస్తవుడు ఆ ఇరుకు మార్గాన్ని మరి ఏ విధంగా చూస్తున్నాడు మరి ఇరుకు మార్గం ఎంత అవసరమై ఉన్నది మరి మనం ఒకసారి గమనిద్దాం ఇప్పుడు ఉదాహరణకి మరి నాకు ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞున్ని అందులో ముఖ్యంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే మన యొక్క దేశంలో మనకు దగ్గరలో ఉన్నటువంటి మణిపూర్ ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు మన అందరికీ తెలిసినవే ప్రతి ఒక్కరు దాన్ని పరిశీలనగా చూస్తా ఉన్నాం మనం అందరం క్రైస్తవులం మణిపూర్ నుంచి ఇక్కడికి పెద్ద దూరం లేదండి అక్కడ జరుగుతున్న హింసాకాండ అల్లర్లు కావచ్చు మరి క్రైస్తవుడు మరి బలి అవ్వడం కావచ్చు మరి క్రైస్తవులు అక్కడ బ్రతకడానికి ఎంతో భయముతో ఒనుకుతో జీవిస్తున్న దినాలు అక్కడ మరి జరుగుతా ఉన్నాయి మరి అక్కడి నుంచి ఇక్కడికి రాడానికి పెద్ద సమయం పట్టదు నన్ను అడిగితే మాత్రం అది కొద్ది ఇప్పుడు వినిపిస్తుంది కదా సార్ వినిపిస్తుంది ఓకే ప్లేస్ అయితే మరి నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి నేను ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అదేంటంటే మణిపూర్ గురించి ఒకసారి మనము గమనిస్తే అసలు దేవుని ఉద్దేశము దేవుని చిత్తము మరి ఈ చివరి దినాలలో క్రైస్తవులమైన మన పట్ల మరి ఈ యొక్క ప్రపంచం పట్ల మరి దేవుని ఉద్దేశం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి గ్రహించే వరంగా ఉండాల ఎందుకనంటే మరి చివరి దినాల్లో ఇవన్నీ జరగవలసి ఉన్నవే మరి వీటల్లా అందరూ మనమందరం కూడా వీటి నుంచి తప్పించుకోలేము అనేక విషయాలు మనం గ్రహిస్తా ఉన్నాం మరి ప్రభు చెప్పినట్లుగా ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది మత శువార్త మరి ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగులో ఇరుకు ద్వారం గురించి చెప్పడం జరిగింది ఇరుకు ద్వారమున మనల్ని ప్రవేశించమని ప్రభు చెప్తా ఉన్నాడు ఆ ఇరుకు దారం అనంటే మనం గమనించాల్సింది ఏంటంటే బ్లూటూత్ తీసేశాను అయితే మరి దేవుడికి కూడా మన పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఆయన చిత్తం ఉన్నది ప్రతి ఒక్కరి మీద సహజంగా తెలిసిందే అయినప్పటికీ క్రైస్తవుడు ఏం కోరుకుంటాడంటే ఎన్నో దేవుడి నుంచి పొందుకోవాలని అవి ఆశీర్వాదాలు కావచ్చు మరి ఎన్నో మేలులు కావచ్చు తప్పులేదు కానీ ఈ చివరి దినాలలో మరి ఆయన చిత్తము మనం ఏదైనా చేసేది ఉన్నదా ఆయన చిత్తానికి మనము ఏ విధంగా కనుక్కొని కనుగొని మరి దాన్ని పాటించవలసి ఉన్నది అనేది వెతకడంలో మనము విఫలమైతా ఉన్నాము ఎందుకనంటే మనకు బోధించే వారిలోనే మరి మరి ఆశీర్వాదం మరి అనేక విషయాలు మన మనకు ప్రలోభ పెట్టే విధంగా ప్రాస్పరిటీ గాసుపుల్ మరి దాని ద్వారా అనేకులు త్రోగు తప్పిపోతా ఉన్నారు దాంట్లో ఎవరై ఎక్కువ త్రోగు తప్పిపోయినారనంటే యూత్ ఎక్కువ ట్రాప్ అయిపోయినారు ఆ ప్రాస్పరిటీ గాస్పిల్కి మరి రెండోది వచ్చేసి ఎవరైతే బైబిల్ చదవరో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయినారు దానివల్ల ఏ ఏ విధంగా ఈ మణిపూర్ని చూస్తూ ఉన్నారనంటే వాళ్ళు ఏదో పాపం చేశారనో లేకపోతే దేవుడి ఉగ్రత ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి మీకు వదనాలను అయినా మహోన్నతులకు దేవ మీకే స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభావ ఈ సాయంత్రం సన్న మాట్లాడండి మా హృదయాలను సరి చేయండి ప్రభావ మీ కొరకు అంగీకారంగా సహాయపడండి అపవిత్రత నుంచి కూడా ఎలా మీరు పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండేలాగా నడిపించండి ఓ ప్రభ ఎటువంటి విషయాన్ని కాంప్రమైజ్ కాకుండా మీ సన్నిధిలో మేము సమయం గడపలాగానే మా జీవితాంతం మేము అయమాడి దగ్గర నిలబెట్టమని యస్ క్రిస్తునా ప్రార్థిస్తున్నాం తల్లి ఆత్మీయ స్థితి గురించి మనం సాధారణంగా ధ్యానిస్తున్నప్పుడు ఏ రీతి ఉంది వ్యక్తిగతంగా మన ఆత్మీయ మనం గ్రహించుకోవాలా ఎందుకంటే ఇంకా ఒకసారి మీకు చూపించినా కూడా ప్రతిరోజు నువ్వు చనిపోకపోతే నువ్వు ఆత్మలో జీవించలేవు నీ శరీరానికి నువ్వు చనిపోవాలా అని మనము అనేక పర్యాలు చూస్తా ఉంటాం మొదటి కొరింతలు రాసిన పత్రిక ఎవరైనా చదవచ్చు కూడా మొదటి కొరింతలు రాసిన పత్రిక ఎవరైనా చదవండి మొదటి కొంతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో సహోదరులారా మన ప్రభు అయిన మన ప్రభువైనా క్రీస్తు ఏస్తున్నందు మిమ్మని గురించి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమున చనిపోచున్నాను అని చెప్పుదును మరోసారి సహోదరులారా మన ప్రభువైనా క్రీస్తు ఏస్తున్నందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న నేను దినదినమున చనిపోచున్నాను అని చెప్పుదును కాబట్టి ప్రతిరోజు అతను చనిపోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది కొంచెం కష్టమే చెప్పడం దినదినం చనిపోవడం అంటే సాధారణంగా మన జీవితాలు ఎట్లుంటాయంటే దినదినం చనిపోవడం చనిపోవడం అంటే ఏంటంటే ఈ లోకం దృష్టిలో దేని ఆసక్తి లేకపోవడం క్రైస్తవులు ఈ రీతిగా ఉంటారు అని మన గురించి చెప్తా ఉంటారు కదా క్రైస్తవులు అంటే ఎందుకు కష్టం మనుషులకి అంటే కూడా తెలుసు వాళ్ళు జీవించినట్లు ఇతరులు జీవించలేరు కాబట్టి ఈ లోకస్తులు కాబట్టి వీళ్ళు సినిమాలు చూడరు వీళ్ళు పార్టీలు చేసుకోరు వీళ్ళు తినరు త్రాగరు డ్యాన్సులు చేయరు ఎంటర్టైన్మెంట్ వీళ్ళకు ఉండదు వీళ్ళు అంత సపరేట్గా జీవిస్తూ ఉంటారు ఈ లోకం నుంచి వీళ్ళు ఏవి కూడా ఆచారాలు ఉండవు వీళ్ళకి సింపుల్గా అనిపిస్తూ ఉంటారు వీళ్ళు లంచం తీసుకోరు లంచం ఇవ్వరు మోసం చెయ్యరు ఇవి మంచి అని తెలుసు కానీ వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ రీతిగా మనం అంటే వాళ్ళకి కొంచెం అసహ్యం లాగా ఉంటుందంటే దూరంగా ఉంటాం అనంటే నేను అనుకుంటా క్రైస్తవ జీవితంలో కూడా కొందరికి ఈ లోకస్తులు అసహ్యం ఉండొచ్చు వారి జీవన విధానాన్ని చూసి ఈ లోకపు విధానాన్ని అసహించుకుంటాం కానీ మనుషులను అసహించుకోవద్దు కదా అట్లా మన ప్రభు ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ తనతో సంభాషిస్తున్నాడు అమ్మా అనేష్ ఆయన హృదయ పరిస్థితి ఏ రీతి ఉందని అది కాబట్టి దినదిన చనిపోవడం అంటే బహు కష్టతరమైన జీవితం ఒక వారం రోజులు ఉపవాసం ఉంటే తెలుస్తుంది ప్రతిరోజు చనిపోవడం అంటే ఏందో ఒక ట్వంటీ డేస్ ఫాస్టింగ్ ఉంటే తెలుస్తుంది నేను అనుకుంటా క్రైస్తవులు వాళ్ళ జీవితాంతం ఉపాసం ఉండరేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి దినదినం చనిపోవడం అనేది వాళ్ళకి తెలియదు ఉపాసనది ఒక విధానం చనిపోవడం అంటే ఏంది నీ శరీర కోరికలను అన్నిటినీ తృణీకరించుకోవడం నీ శరీర వ్యామోహాలను అన్నిటినీ పక్కకు ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని పోషించుకుంటూ ఉంటావో నీ ఆత్మ బలహీనం ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని కించపరచుకుంటూ ఉంటావో ఉపాస ప్రార్థనకి దాన్ని గురి చేస్తావో నీ ఆత్మ అంతరంగ పురుషుడు బలపరచబడతా ఉంటాడు నా పర్సనల్ అనుభవం ఇదే ప్రార్థన జీవితంలో నేను చూడలేని కార్యాలంటూ లేవు అసాధ్యమైనవన్నీ నేను చూడగలిగిన నా ప్రార్థనకే ఛాలెంజ్ లాగా ఉంటుంది అది విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసినా ప్రార్థన విడిచిపెట్టడానికి వీల్లేదు కొన్ని గంటలు కూర్చున్న కొన్ని క్షణాలలాగా అనిపిస్తుంది నాకు ప్రార్థన అని ఏం మాట్లాడుతున్న అందులో అంటే నాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే ఏం ప్రార్థన చేసినా నాకు కూడా నేను ఏం విషయాలు ప్రార్థిస్తా నాకు కూడా ఎందుకంటే ఎక్కువసేపు నేను మీకు అనేక పర్యాలు చెప్పిన నా ప్రార్థనలో ఎక్కువ నేను భాషలలోనే ప్రార్థిస్తూ ఉంటాను దేవునికి అరే ఆ భాష అర్థం కాదు నా మనసుకు అర్థం కాదు నా ఆత్మకు అర్థమవుతుంది కానీ నా మనసుకు అర్థం కాదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ నాన్ స్టాప్ భాషల్లో మాట్లాడుతూ ఉంటే దేవునితోనే మాట్లాడుతున్నగా అనే వాక్యం ఉంది కాబట్టి మొదటి కొంత లాస్ట్ పత్రిక పద్నాలుగు అధ్యాయంలో భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడనుంది వాక్యం కాబట్టి ఎన్ని గంటలు మాట్లాడుతున్నా క్షణాల లాగానే గరి గరిచిపోతుంటాయి చూస్తా చూస్తా ఫార్టీ మినిట్స్ అయిపోతుంది నాకు మార్నింగ్ ఒకప్పుడు లేకుండే అట్లా ఇప్పుట్లో ఉంది అంటే చనిపోవడం అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ లోకాతీతమైన జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకోవడం సమర్పించుకోవడం బలియాగం చేయడం పలాని ప్లేస్కి పోవాలా అతన్ని కలవాలా ఇతని కలవాలా అక్కడికి పోవాలి ఇక్కడ పోవాలా అది చేయాలి ఇది చేయాలా ఇవన్నీలో కథితమైనవి వాటిని అన్నింటినీ నువ్వు త్యాగం చేసుకుంటే నువ్వు చచ్చిన వాడవే ఎందుకు నువ్వు త్యాగం చేసుకుంటున్నావంటే ప్రభు కొరకు ఆయనని ప్రేమించే వాళ్ళు లేరు ఎందుకు అంటే అని ప్రేమించేవారు తన గొర్రలంగా వస్తారని తెలుసు మనకి కాబట్టి నేను అనేక పర్యాలు ఈ విషయాలు జాఖ్యం మార్నింగ్ పూట లేసి ఓ వన్ వన్ అవర్ పని చేయ ప్రార్థన చేయలేరా ఏసుప్రభు శిష్యులతో అదే మాట్లాడండి కదా ఆ గెచ్చం తోటలో చివరి నైట్ అది ఆ నైట్ ఇంకా ఆయన పటబడబోతున్నాడు అందరూ పసకా పండగల మంచిగా టైం భుజించిండ్రు బాగా భుజించి బాగా ద్రాక్షరసం తాగినరు ఇంకా వాళ్ళు ఎక్కడ లేని గాడ ఉన్నారు మత్తు ఆయన అందరూ చెప్పిండు మనుష కుమారుడు ఈ రాత్రి పట్టబడపోతున్నాడు అసలు వాళ్ళ కదా ఆల ఆయన ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు అంత గాఢంగా ఉంది వాళ్ళ మైండ్ వాళ్ళ నిద్ర అయితే ఫస్ట్ టైం ఆయన ప్రార్థనలకు వెళ్ళి బయటకు వచ్చి ఆయన రాత్రి ప్రార్థించేవాడు నేను మీకు ఎన్నిసార్లు చూపించిన శిష్యులందరూ పండుకొని ఆయన రాత్రి అంతా ప్రార్థించేవాడు ఉదయం అంతా అద్భుతాలు జరిగాయి స్వస మన ఉపవాస ప్రార్థనల యొక్క పవర్స్ గురించి మనం అక్కడ చూస్తాం అన్నట్టు అంతా ప్రార్థించేవాడు ఉదయం అంతా పోయి కరెలు చేసేవాడు అంటే నేను ఒక విషయం నేర్చుకుని ఏంటంటే ఎక్కువ ఉపవాసం ఉండేవాడికి నిద్ర కూడా అవసరం ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే వాడు ఆత్మలో మెల్కొని ఉన్నాడు కాబట్టి శరీర బలనతలు ఉండవు ఆయన ఛేదించుకుంటుంది అన్నట్టు శరీరం అలసిపోదన్నట్టు రావు కాబట్టి ఒక గంట సేపు కూడా మీరు ప్రార్థించలేకపోయినారా అన్నప్పుడు కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది దేవుడు మాట్లాడుతుండే మాట్లాడుతుండే శిష్యులతో ఆయన కొంతసేపు తీరికది ప్రార్థన ఆపేసి లేచొచ్చి వీళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తుంటారు ఎక్కడో చూద్దామని వచ్చిండు వాళ్ళందరూ గాడు నిద్రలో ఉన్నారు ఎప్పుడు ఈ విషయం మీ జ్ఞాపకం చేస్తుంటాను ఉపవన రీతిగా అంటే సత్యాన్ని తృణీకరించడం ఒకసారి నీకు సత్యం బయలుపరచబడ్డదంటే నువ్వు అలర్ట్ అయిపోతావు ఒక రకంగా షాక్ లాగుంటుంది నీ లైఫ్ బైబుల్ వాక్యాలలో నీ సత్యాలను గ్రహించినప్పుడు ప్రవచనలో నీ సత్యాలను గ్రహించినప్పుడు నువ్వు ఒక్కసారి ఉలికి ఇక మళ్ళా నిద్ర కొన్నిసార్లు భయంకరమైన కళలు వస్తే ఇంకా నీకు ఆ నైట్ నిద్ర ఉండదు ఉదయం వర్క్ నిద్ర ఉండదు ఇక నువ్వు బయటికి వెళ్ళిపోయినాక ఆఫీస్లను ఉద్యోగంలోనూ ఎక్కడన్నా ఉంటే అప్పుడు గాఢంగా నిద్ర వస్తుంటుంది అంటే రాత్రి డిస్టర్బ్ అయింది బాడీ నిద్ర లేదు నిద్ర మనకి కానీ ఎక్కువసేపు నువ్వు భాషలలో దేవుణ్ణి సుతిస్తూ గనపరుస్తా ఉన్నప్పుడు నీ శరీరము అలసిపోదు అది అనుభవం అయితే ఇది కేవలము ఒక తెగ సంబంధించిన వాళ్ళక ఒక సంఘ ఒక సంఘానికి సంబంధించింది అంటే అపుస్ల బోధ ఒక సంఘానికి సంబంధించింది కదా అప్పసుల బోధ అందరికి సంబంధించింది కదా ఆదిమ సంఘము అది మోడల్ చర్చ్ అది ఒక మోడల్ అది ఆ మోడల్ని పాటించాల మనుషులు ఈరోజు ఎవడి చర్చ్ వాడు తయారు చేసుకొని ఆ ఒరిజినల్ మోడల్ని పక్కకు పెట్టడం వలన చిన్న భిన్నమైపోయిన చర్చెస్ డిస్యూనైటీ యూనిటీ లేదు అక్కడ డిస్జాయింటెడ్గా ఉన్నాయి డిస్యూ డిస్యూనైటెడ్ గా ఉంటాయి దానికి వీనికి బడనే పడదు బయటికి వేషధారకుల ఉంటారు ఇద్దరు చర్చ్ పాస్టర్స్ స్టేజ్ మీద కూర్చుంటే ఎంతో ప్రేమ ఉలికి వస్తుంటారు కానీ మనలో ఆల్రెడీ వ్యత్యాసాలు ఉన్నాయి అప్పుస్ల బోధ అంటేనే ఐక్యత కలిగిన బోధ కదా ఐక్యత కలిగిన ఆ జ్ఞానం దైవికమైన జ్ఞానం అందులో లేదు అన్ని విభేదాలే కాబట్టి నీ జీవితంలో దేవుడు మహిమపరచపడాలా అంటే నేను నిన్న దిన ఒక రెండు మూడు రోజుల క్రితం అనుకుంటే చూపించిన నిన్న అనుకుంటు నిన్న మొన్న గతి మొన్న చూపించిన నీ జీవితంలో దేవుడు మహిమపరచబడాలా అంటే నీ శ్రమ మీద నువ్వు విజయం పొందాలా నీ శత్రువైన సైతాన్ని మీద నువ్వు విజయం పొందాలా చీకటి శక్తుల మీద నువ్వు విజయం పొందాలా ఆ విజయం నువ్వు పొందాలంటే నువ్వు ఎంత శక్తిమంతుడు శక్తివంతురాలు కావాలా అంత శక్తి నీకు రావాలా అంటే ఎంతసేపు ప్రార్థనలు కూర్చోవాలా కనేక పర్యలు చూపిస్తూ ఉంటాను గది తలుపులు వేయసినాంక అప్పుడు ఏడుస్తున్నారు బుద్ధి లేని దానికి ముందు ఏడవలే దానికి ముందు ఉపాస ప్రార్థన లేవు దానికి ముందు సత్యాన్వేషణ లేదు చనిపోవడం అంటే ఇది సత్యాన్వేషణ కొరకు అన్ని త్యాగం చేసుకోవాలా సత్యాన్ని గ్రహించేంత వరకు కాంప్రమైస్ కావడానికి వీల్లేదు ఈ తో స్నేహం అవసరమే లేదు ఎందుకంటే అది నేను సత్యం నుంచి బహు దూరంగా తీసుకెళ్ళిపోతుంది నేను చావనీయకుండా అది అడ్గిస్తూ ఉంటుంది అప్పుడేమవుతుంది నీ ఆత్మ చచ్చిన దాగా ఈ లోకం తట్టు తిరుగురుతా అంటే ఎవరోసలను చూస్తూ ఉంటాం ఈ లోకంలో శరీరేచ్చలు భోగెచ్చల కొరకు పరిగెత్తుతూ ఉంటారు ఆత్మలో చచ్చిన వారు లాగా ఉంటారు ఒక కష్టం వస్తే వాడు కురింగిపోతాడు సూసైడ్ వరకు వెళ్ళిపోతాడు ఎందుకంటే వాళ్ళకి తెలియనేది లేదు ఎట్లా విజయం పొందాలనో మతపరమైన జీవితంలో అట్లా ఉంటుంది ఈరోజు కూడా ట్రైనింగ్ లేదు ఇది యుద్ధము ఆయన మన చేతులకు యుద్ధం నేర్పిండే అంతా ఊతేదే ఎవరికి యుద్ధం చేయకరాదు చెప్పుకుంటారు చదువుకుంటాం వాక్యం కానీ యుద్ధం ఏంది మళ్ళీ చనిపోవడమే కదా నువ్వు అన చంపాలా లేక జావాలా చావాలా యుద్ధం అంటే అట్లుంటాయి క్రైస్తవ జీవితం అంటే ప్రతిరోజు చస్తున్న నేను అంటున్నాడు పౌలు ఎందుకు చేస్తున్నాడు బ్రదర్ ఒకసారి చదివిన వాక్యం మరోసారి సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు ఏస్తున్నందు మిమ్మను గురించి నాకు కలిగి అతిశయము తోడు నేను దినదినమున చనిపోతున్నాను అని చెప్పుదును మనుష్య రీతిగా చదువు కంప్లీట్ చేసేసి మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్ లో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదును కనుక హిందుము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును అది మనకు అనేక పర్యాలు మనల్ని హెచ్చరిస్తా ఉంటది ఆ ఈ లోకంతో స్నేహము అంటే నువ్వు దినదినము బ్రతకడం ఈ లోకంతో నీకు ఎనిమిటీ ఉంటే నువ్వు దినదినం చస్తా ఉంటావు అయితే ఈ లోకస్తులు భోగేచ్చళ్ళని భోగవాదం అని మనం చూసినాం ఆదివారం ఈ భోగేర్చలని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చావరన్నట్టు వారి ఆత్మ చచ్చిపోయింది కానీ వాళ్ళ శరాల బతికి ఉంటాయి ఏదో అది నామ నామకే వాస్తే అన్నట్టు వచ్చి వర్షం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళు పార్టీలు చేసుకున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంతగా చచ్చిన వాళ్ళు అనేది ఉపవాసం ఉంటారు ఉపాసం అయిన ఈవినింగ్ బిర్యానీ తింటారు అది చచ్చిపోవడం కాదు కదా ఓన్లీ పోస్ట్పోన్ వింటామంటాం బిర్యానీ తినాలనేది పొద్దున్న తినాల్సింది పోయి సాయంత్రం తింటాం అంతే తేడా కానీ అది ఉపాసం కానీ వేరే మతాలు కూడా అసలు ఉపాసమే కదా ఓన్లీ టైం షిఫ్ట్ అంతే ఆ టైంలోనే ఎక్కువ ఫుడ్ తింటారు ఎందుకంటే ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు టైం మారిస్తే ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినేస్తూ ఉంటారు అది ఉపాసమే కాదు కదా ఓన్లీ చేంజ్ ఆఫ్ టైం కాబట్టి క్షణం క్షణం దినం దినం నువ్వు చనిపోవాలంటే ప్రతి విషయంలో చనిపోవాలని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అంటాం నీ జీవిత విషయాలలో నువ్వు చనిపోవడం నేర్చుకోవాలా లేకపోతే ఆయన మహిమ పొందడు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నువ్వు దినదినం చనిపోతేనే కానీ దినదినము నువ్వు పునరుద్ధనం పొందలేవు ఆ అనుభవం నీకు రాదు ప్రతిరోజు నువ్వు పునరుద్ధరణం పొందుతూనే ఉండాల దాని ప్రకారంగా వాక్యం ప్రకారంగా అప్పుడు నువ్వు మహిమ శరణం పొందడం కొరకు సిద్ధపడతావు ఎందుకంటే పునరుద్ధనం పొందుతూనే కానీ మహిమ శరణం కాదు ఇది కాబట్టి ఈ లోకంలో బ్రతికి నువ్వు మహిమ శరణం పొందుకుంటావు అని వాక్యం హెచ్చరిస్తుంది కొన్ని వారం చూపించాను నేను మీరందరూ రూపాంతరం చెందాలని నూతన్ మీ మనసులో నూతనంగా మారున్నట్లు రూపాంతరం పొందుడి అని ఉంది అంటే రూపాంతరం పొందాలా పొందాలంటే చావాలా చస్తే కానీ నువ్వు పునరుద్ధనం అనుభవం ఉండదు కాబట్టి ప్రతిరోజు నువ్వు చావాల్సిందే ప్రతిరోజు నువ్వు తిరిగి పునరుధనం పొందుకోవాల్సిందే కాబట్టి ఇప్పుడు ఓ విషయం గ్రహించండి చనిపోడము అంటే ఏ రీతిగా మానసికంగా శారీరకంగా ప్రతి శరీర నియమాలలో నీ సొంత తలంపులలో నువ్వు చనిపోవాలా దీన్ని బట్టి చనిపోవాలా నీలో ఏ గొప్పతనం లేదు అన్న విషని గ్రహించేంత వరకు నువ్వు అట్లా చెయ్యకపోతే ను ఖచ్చితంగా ఆయన మహిమలోనికి ప్రవేశించలేవు ఎందుకంటే ఆయన మహిమలో ప్రవేశించాలంటే బ్రతికి ఉన్నవాడు ఎవ్వడు ఆయన మహిమలోనికి ప్రవేశించలేడు అనేది కదా వాక్యం చూపిస్తే మన అనేక పని బ్రతికి ఉండి ఎవ్వడు ఆయనని చూడలేడు చస్తేనే కానీ నువ్వు చూడలేవు వాక్యం కాబట్టి ఈ లోకంలో ప్రకృతి సహజంగా చదవడం అనేది ఆత్మలో నువ్వు చనిపోతేనే కానీ నీ శర్ర నియమాలు చనిపోతేనే కానీ నువ్వు ఆత్మలో తిరిగి పునరుధనం పొందితేనే కాని నువ్వు ఆయన మహిమలోనికి అడుగు పెట్టలేవు కాబట్టి మంచి విశ్వాసము కొరకు పోరాడమని చెప్తారు కదా పౌలు ఏ రీతిగా చెప్పండి నువ్వు కొన్నిసార్లు సత్యం చెప్పాల్సి వస్తుంది అబద్ధం చెప్తే నువ్వు బ్రతికినట్లు సత్యం చెప్తే చచ్చినట్లు తర్వాత ఎక్కడ అబద్ధ బోధ ఉందో దాన్ని నువ్వు బహాటంగా బయటికి లాక్కొచ్చి చూపిస్తే నువ్వు ఆ రోజు చచ్చిన వాడవే కాబట్టి సత్యాన్ని ప్రకటించేవాడు ప్రతిరోజు చస్తూనే ఉంటాడు కాంప్రమైజ్ కావద్దు నువ్వు చనిపోవాలా ఎందుకు అంటే ఆ రోజు సత్యాన్ని ప్రకటించడం వలన స్వీకరించే స్వీకరిస్తారు తృణీకరించే వాళ్ళు తృణీకరిస్తారు తిడతారు కొట్టేవాళ్ళు కొట్టొచ్చు కూడా అప్పుడు మన నువ్వు చచ్చిన కదా అంటే నువ్వు నీ గొప్పతనము ఒక్కసారి కూలిపోతే నువ్వెంత బాధపడతావు చావడం అంటే అదే నీకు గొప్ప స్థానం ఉంది గొప్ప పేరు ప్రఖ్యాతులున్నాయి ఒక్కసారి నుంచి పడిపోతే నువ్వు చచ్చిన వాడవే ప్రభు కావాలని పర్మిట్ చేస్తారు వాటిని ఎందుకు నువ్వు చావకపోతే ఆయనను చూడలేవు నువ్వు మహిమ స్వరూపిగా తయారు కాలేవు నువ్వు పునరుద్ధానం పొందాల్సిందే పొందకపోతే రూపాంతరం పొందలేవు ప్రతిరోజు చావాల్సిందే ప్రతిరోజు రూపాంతరం పొందాల్సిందే ప్రతిరోజు పునరుద్ధనం పొందాల్సిందే ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే సరే మనం సేవా జీవితంలో ఎట్లా పాటించాలా ఇప్పుడు నేను ఎట్లా కావాలి ఇప్పుడు నేను ఎట్లా చావాలా ఇప్పుడు నేను ఏం చేయాలా అన్న ప్రశ్నలు వేసుకోమని చెప్తుంటాను సహోదరుల మేమేం చేయాలా ప్రతి ఒక్కడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసు క్రీస్తు పరిశుద్ధ నమ్మ బాప్తిజమం పొందుడి అని పేతురు హెచ్చరిస్తా ఉన్నాడు మంది ఒక్క రోజు బాప్సం నేను అనుకుంటా చరిత్రలో అటువంటి ఈవెంట్ ఎప్పుడు జరగలే ఇక మీదట జరిగిపోతారని కూడా నాకు నమ్మకం లేదు ఒకటేసారి ఐదు మంది పురుషులు ఇంచుమించనుంది వారి భార్యలు ఎవరన్నా బ్రదర్ ఎవరిన పిల్లలు అందరూ కలిస్తే పదివేలో పదిహేను వేలో అంతమంది ఒక్క రోజు బాప్తిజం పొందుతుంటే నూట ఇరవై మందికి ఎంత పని ఉంద ఇంట్లో ఒక్కడు పని అందరూ చేయాల్సి వస్తారు అందరూ బాప్సాలు ఇవ్వాలా అందరూ ఆరదన నడిపించాలా అందరూ క్రమాన్ని పాటించాలా అందరూ పనులను పిలిచాల అందరూ ప్రకటించాలా అందరూ బోధించాల ఇతరుల బాగోలు ఆలోచించాలా చేయాల్సిన పనులు కబట్టి ఇప్పుడు ఏ నీ జీవితంలో ఏ స్థలంలో సైతాను ఇంకా ఆదినం వేసుకో ఆధీనంలో ఉన్నాడు లేక సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఒకసారి నువ్వు లిస్ట్ పేపర్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని రాసుకుంటా పాయింట్ నెంబర్ వన్ నా జీవితంలో ఏ స్థలంలో సైతాను ఇంకా వాణి ఆధిపత్యం నడుస్తుంది ఉదాహరణకి నెంబర్ వన్ నా భర్త ఇంకా మారలేదు నా భార్య ఇంకా మారలేదు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ నా పిల్లలు ఇంకా మారలేదు మా బాబులు ఇంకా మారలేదు మా పాపలు ఇంకా మారలేదు అది సెకండ్ పాయింట్ ఇంకెక్కడ సైతాన్ని కంటలున్నాడు మూడో పాయింట్ నా ఉద్యోగంలో నాకు ఆటంకాలు ఉన్నాయి నా మీద ఉన్న వాడికి నేనంటే ఇష్టమే లేదు నా సహకార్మికులకి నాతో సహవాస నాకు సహకారం చేయడం నాకు సహాయం చేయడమే వాళ్ళకి కష్టం బాటంగా వాళ్ళందరినీ కలుస్తారు నా కిందున్న వాళ్ళు నా మాట సరిగా వినరు నేను వాళ్ళ మీద అరవలేను నా బలైనవి అరుస్తే నేను ఈ లోకాతీతంగా జీవించాల్సి వస్తుంది కాబట్టి నా ఆర్థిక స్థితి చిల్లుబడ్డ సంచే నా జీవితం ఎంత ఎక్కడ కూర్చుండో అక్కడ నువ్వు చావాల్సిందే ఆ విషయాలలో అక్కడ నువ్వు ఎట్లా జరిసిపోతావు మోకాళ్ళ మీద ఉండి కనీసం ఒక గంటసేపు మినిమమ్ గంటసేపు డైలీ ప్రార్థించాలని చెప్పి నేను మినిమమ్ ఇంకా ఏ సమర్థించుకోదు ఏ టీవీ ప్రోగ్రామ్స్ ఏ న్యూస్ పేపర్లు న్యూస్ పేపర్ చదివితే హాఫ్ అవర్ అవుతుంది హాఫ్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అవుతుంది నాకు తెలుసు తర్వాత వాట్సాప్ మెసేజెస్ చూస్తే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అవుతుంది అటు అనే యూట్యూబ్లో చూస్తే యావరేజ్గా ట్వెల్వ్ మినిట్స్ వీడియో ఒకటి మూడు వీడియోస్ చూసినావు అనుకో దగ్గర దగ్గర నలభై నిమిషాలు అయిపోయింది అట్లా ఎంతెంతో టైం ఎంతెంతో టైం నువ్వు పోగొట్టుకొని విఫలం అయిపోతుంది మీ లైఫ్ నువ్వు అట్ల మీద ఆ నువ్వు విజయం పొందలేకపోతున్నావు శోధన వస్తుంది కంప్యూటర్ ఆన్ చేసి యూట్యూబ్లో ఆన్ చూడాలని సమర్థించుకోవడం ఏంటంటే దేవుని వాక్యాలు చూస్తున్నాను అనేసి దేవుడు యూట్యూబ్ వాక్యాలు చూడడం కాదు నువ్వు వ్యక్తిగతంగా మోకాలుండి నా సన్నిధిలో సమయం గడుపు అప్పుడు వాక్యం చదువు దానికి అర్థం ఉంటుంది టెక్నాలజీని వాడుకోవాలా కరెక్టే కానీ ఏ రీతిగా వాడుకోవాలా నీ కింద వాడుకోవాలా నీ చేతి కింద అది పనిచేయాలి కానీ నీ తల మీద గుర్చవద్ది అది ఇప్పుడు జరుగుతుంది అదే తల మీద గుర్చున్నది అది అందుకు ఉదయం లేస్తేనే వాట్సాప్తో స్టార్ట్ అవుతుంది ఫేస్బుక్స్తో స్టార్ట్ అవుతుంది అసలు దానికి ఫేస్ లేదు దానికి బుకే లేదు ఎందుకు పెట్టుకుంట్రో వాళ్ళు ఫేస్బుక్ కాబట్టి నీ జీవితంలో ఏ స్థలంలో వాడు సైతాను సైతానుగాడు కంట్రోల్లో ఉన్నాడు అక్కడ నువ్వు విజయం పొందాల్సిందే నీ జీవితంలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో అక్కడ నువ్వు చావాల్సిందే ఒకవేళ నీకు త్రావడ అలవాటు ఉందనుకో నీ త్రావడ అలవాటు విషయంలో నువ్వు చావాల్సిందే ఈరోజు నేను ఎట్టి పరిస్థితి తాగనని ఛాలెంజ్ తీసుకో నువ్వు చచ్చిన వాడవే సాయంత్రం రేపు కూడా రా అట్లనే రేపు కూడా తాగే సమయానికి అడకలు జేరిపో అందరు ఫోన్లు చేస్తే సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకో అరే రారా తాగుదాం అంటే ఆ రోజు ఎట్టి పర్సన నువ్వు తాగద్దు నువ్వు చచ్చిన వాడవే అందరూ సినిమా పోదాం బ్రదర్ అంటే నువ్వు చచ్చిన వాడవే నేను రాను నేను సినిమాలు చూడాక చాలా కాలమైంది నేను చూడాను డిసైడ్ చేసుకున్నాను నేను అడుగు పెట్టాను సినిమా థియేటర్లో నేన్ చచ్చిన వాడిని పార్టీ చేసుకుందాం రాబరే నేను చచ్చిన వాడిని నేను రాను చచ్చినతో మీకేం పని ఎక్కడ ఏ బలహీనతలలో నువ్వు చనిపోతున్నావో ఆ బలహీనతలలో దేవుడు నిన్ను మహిమలోనికి తీసుకొస్తాడు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేస్తున్న వాక్యం ఎక్కడ నేను విఫలమైననో అక్కడే నేను ఉన్నత పదవికి నిలబడుతున్నాను ఎక్కడ నన్ను తురుణీకరించడో అదే నోరు నన్ను పొగిడింది అందరి ముందు ప్రతి స్థానంలో ప్రతి టైంలో జరుగుతుంది ఒక రెండు వరల క్రితము ఆ నోరే జస్ట్ రెండు రోజుల పబ్లిక్ ఎదుట పొగుడుతుంది నన్ను వేసు ఏమని అనుకోవచ్చు కానీ పబ్లిక్ ఎదుట పొగుడుతుందంటే సత్యం లేకుండా పొగడలేరు కదా కాబట్టి నేను చెప్పాడు అంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు నా నా ఆత్మ ఇప్పుడు ఎట్లా ఘోషిస్తుంది ఇగో అంటాం దాన్ని ఇంగ్లీష్లో ఈగో అంటాం ఆ ఈగో చావాలా అంటే అహం చావాలని వాడు ఎట్లా మాట్లాడతాడా ఇట్లా మాట్లాడతాడా నువ్వు చావాలా ఫస్ట్ మాట్లాడుకొని బ్రదర్ వాడికి స్వేచ్ఛ ఉంది ఇండియాలో స్వేచ్ఛ ఉంటే నువ్వెట్లా ఆటంకపరుస్తావు మాట్లాడుకొని తిట్టుకొని ఏమైనా చేసుకొని నువ్వు నిజంగా తప్పు చేస్తే క్షమాపణ కోరుకుంటావు ను తప్పు చేయకుంటే వాడు నేరాలు మోపుతున్నాడు నువ్వేం చేయాలా ఖచ్చితంగా నీకు ఒక టైం ఇస్తాడు దేవుడు ఆ రోజు నువ్వు ధైర్యంగా వాటన్నిటిని చూపించాలా నీ నీ హృదయ నీ చేస్తున్న పనులన్నీ ముగి చూపించాలా వాళ్ళు తెలుసుకోవాలా తెలుసుకోకపోతే నువ్వు ఇంకా దొంగవే అనుకుంటారు నువ్వు తప్పు చేసినవే అనుకుంటారు నువ్వు తప్పు చేసిన వాడిని ఎవడం అన్నవాడిని కించపరచడం కాదు నేను నువ్వు కాపాడుకోవడం కోరుకు నువ్వు సానాలతోని అక్కడ పోయి నువ్వు చావాల్సిందే ఓర్పు సహనాలు ఉన్నవాడు చచ్చినవాడు నేను చెప్తున్నా నీకు ఓర్పు సహనాలు లేకపోతే నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు ఇతరుల ఇతరులు అంటే నువ్వు అసహనం చూపిస్తే నువ్వు బ్రతుకుతున్నవాడు చచ్చినవాడు అవి కాదు దేవుడు నీ జీవితంలో మహిమ పరచబడాల నీ శరీరంలో మహిమ పరచబడాలా అంటే మీ శరీరము చావాల్సిందే నేను ఒకసారి ఈ యొక్క సీక్రెట్ మీకు చెప్పాలనుకుంటున్నా మీకు హీలింగ్ కావాలంటే మీ శరీరంలో హీలింగ్ కావాలంటే డాక్టర్ దగ్గర అరిగెత్తకండి పరమ డాక్టర్ సన్నిధిలో కూర్చోండి ఒక గంటలు నేను ఇన్నిసార్లు మీకు చెప్తుంటాను నేను రెగ్యులర్గా హాస్పిటల్స్కి పోతా ఉంటాను కానీ మందులు తీసుకొని కాదు ట్రీట్మెంట్ తీసుకొని కాదు వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వడానికి పోతుంటా మళ్ళీ నువ్వెందుకు పోతున్నావు హాస్పిటల్కి అంటే కొంచెం కష్టమే కదా చెప్పడం నువ్వు సవాల్ తీసుకోలేదు నువ్వు చావలేదు చచ్చిన వాడి మీద బ్యాక్టీరియా పనిచేస్తుందా వైరస్ పనిచేస్తుందా సరే వాడిని శవం తినేస్తుందేమో కానీ వైరస్ అయితే ఏం చేయలేదు బ్యాక్టీరియా తినేస్తుంది వామ్స్ అయిపోతాయి తర్వాత తర్వాత వామ్స్ కూడా తినేస్తాయి శరీరాన్ని కాబట్టి నీకు టోటల్ హీలింగ్ నీ శరీరంలో సంపూర్ణంగా స్వస్థత రావాలంటే నువ్వు దిన దినము చనిపోవడం నేర్చుకో ఇది నా సీక్రెట్ నేను చెప్తున్నా ఈ వైరస్ నేను ముట్టడానికి వీళ్ళేదు నేను చనిపోతే అది ఎట్లా ఏసు ప్రభులో నేను జీవిస్తున్నాను కానీ ఈ లోకం దృష్ట చనిపోయినా ముఖ్యంగా చూడండి ఎవరు చనిపోతారు ఎవరు చనిపోరంటే మతైసు వార్తలో మన ప్రభు ఒక విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు మతైసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేను ఇంకా వాక్యాన్ని ముగిస్తా దీంతో మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం నేర్చుకోవాలి విషయం ఏమంటుండే అక్కడ చూడండి మన ప్రభు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపర గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఎందుకున్నాయి అంటే చూడండి వారి పెదములు వారి పెదములైన గణపరుస్తున్నాయో గొప్పగా పాటలు ఎంతో వర్షిప్ చేస్తారు ఎంతో గంభీరంగా ప్రార్థన చేస్తారు ఎంతో గంభీరంగా ఉపవాసాలు ఉంటారు ఎంతో గంభీరంగా ప్రకటిస్తూ ఉంటారు కానీ వారి హృదయాలు ఆయనకి బహు దూరంగా ఉన్నాయి ఎందుకో తెలుసా కనీసము ఒక గంట సేపు కూడా వాళ్ళు చావరు ఇప్పుడు అర్థం మీకు ఇందులో చావడం అంటే నీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ని పక్కకు పెట్టి ఏసు ప్రభు సన్నిధిలో సమయం గడపడం చావడం ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని నేను చెప్తున్నా నీ సమస్యల మీద నీకు గ్యారంటీగా విజయం వస్తుంది నేను నేను రుజుపరచగలను లేకుంటే నేను స్టాప్ చేస్తా వాక్యం చెప్పడం ఈ గ్రూప్లోనే ఉండను నేను మినిమం ఒక గంట సేపు మీరు ప్రేయర్ చేసి చూడండి ప్రతిరోజు నీ సమస్యల మీద నువ్వు ఎందుకు విజయం పొందవ నేను ఛాలెంజ్ ఇస్తా దాని తర్వాత ఇంకో రెండు గంటలు ప్రార్థనలో కూర్చో ఇంకో మూడు గంటలు ప్రార్థనలో కూర్చో దేవుని శృతించడం నేర్చుకో ఆయనతో సంభాషించడం నేర్చుకో నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కాదు కాదు నేను చెప్తున్న ప్రార్థన అది కానే కాదు ఆయనతో నువ్వు సంభాషించాలి ఆయనకి నీ సహవాసం అవసరం నువ్వు ఆయన సన్నిధుల కూర్చొని ఒక స్నేహితులతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూనే పో గంట సేపు రెండు గంటల సేపు మూడు సేపు నేను ఛాలెంజ్ చేస్తా నీ జీవితం ఇప్పుడున్నట్టు ఉండనే ఉండదు వ్యక్తిగతంగా నీ జీవితం ఇట్లుండదు ఆర్థికంగా ఇట్లుండవు నువ్వు మానసికంగా ఇట్లుండవు నీ శరీరం ఇట్లుండదు నువ్వు ఎంతగా ఆయనలో సంపూర్ణంగా ఎదిగిన ఎదిగిన దానలాగా ఉంటవు నువ్వు ఆశ్చర్యపోతార ఏ ఛాలెంజ్ తీసుకొని రాత్రి ప్రార్థన చేయగలవా ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకోండి నేను తీసుకుంటాను ఛాలెంజెస్ చాలా ఇష్టం నాకు ఛాలెంజెస్ తీసుకు పబ్లిక్లో చూపించుకునే ఛాలెంజెస్ నేను చెయ్యాను రహస్యంగా చూసుకుంటాను నేను ఛాలెంజెస్ నా రహస్యాల స్థలంలోకి వెళ్ళిపోతాను ఆయన సన్నిధిలో కూర్చుంటాను నేను ఛాలెంజెస్ కొట్టు నేను అట్లా చూసిన పర్లో కొనాలు మీకు చెప్తున్నా ప్రభు శిల మరణాన్ని నేను చూసిన మోకాళ్ళ మీద ఉండి నిద్రపోయి కాదు ఆయన సింహాసనము మోకాళ్ళ మీద ఉండి కూర్చుని నేను చూసిన ఆయన నేను చూసిన పరలోకపు వీధులలో తిరిగిన నేను నేను చూసిన ఇవి అన్నీ నిజం పైన వాటి కొరకు వెతికిన నేను అవి నిజమని రుజుపరిచిన నా అనుభవం వ్యక్తిగత అనుభవం అందరూ కూడా ఈ అనుభవం ఎందుకు అంటే నువ్వు చచ్చపోతేనే కానీ అక్కడ నువ్వు పోలేవు అక్కడ పోయి చూసి తిరిగి రాలే కిందికి ఈ లోకం దృష్ట్యా చనిపోకపోతే ఆ లోకం దృష్టిలో నువ్వు బ్రతికిన వాడు కావు ఆ లోకంలో పోవాలంటే ఈ లోకంలో చనిపోవాలా ప్రకృతి సహజంగానికి కూడా చనిపోవాలా పాపకు జీవితాలు కూడా చనిపోవాలా కాంప్రమైజ్డ్ లైఫ్ చనిపోవాలా సమర్థింపు లైఫ్ చనిపోవాలా రోషం పట్టుదల కలిగిన జీవితం అవసరం నేను ఇప్పుడు మోకాలి ఎంత విసిగి చెందేను ఎంత విసుగు నన్ను ఎంటాడినా నేను అసహించుకుంటా విసుగుని విసుగు తీసుకొచ్చిన దురాత్మ ఏసుకృష్ణ నీకు ఆ గిపించిన వెళ్ళిపో అని దాంతోని గర్దిస్తూ దాని దాన్ని గర్దించకపోతే వాడు పోడు అపవాది నిద్రించకపోతే వాడు పారిపోడు అపవాది నిద్రించడే అప్పుడు వాడు మీ అధ్య నుంచి పారిపోననుంది వాక్యం ఎదిరించాలా నువ్వు ఎక్కువసేపు ప్రార్థన తొక్కబడాలా పరమకుమారి కాళ్ళ మట్టి తొక్కబడినట్టు నీ జీవితం తొక్కబడాలా నువ్వు సావాలా లేకపోతే ఆయన కొరకు బ్రతకలేవు పరలోకపు విషయాలను గ్రహించలేవు పరలోకానికి రెగ్యులర్గా పోయి రాలేవు చాలామంది వన్ వే టికెట్ ఒకసారి పోతే రాలేరు కానీ మనకు తెలుసు కేవీపీఎం సీక్రెట్స్ ఎవడన్నా తన శరీరంలో ఉన్నప్పుడే పరలోకానికి పోయి అక్కడ ప్రభుత్వం సంభాషించి దేవదలతో సంభాషించి వాళ్ళతో మాట్లాడి సత్యాలు తెలుసుకొని అక్కడి నుంచి పొందుకొని ఈ లోహంలోకి వచ్చి తిరిగి అమలు పరుచుకుంటూ ఉంటారు వారి ఆత్మకే తెలుసు ఏం జరిగిందనండి వారి మనసులకు తెలనే తెలియదు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతుంటాడు నాకు అనుభవం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతుంటాడు మేల్కున్నాక జ్ఞాపకానికే ఉండవు నుంచి నిద్ర నుంచి మేల్కుంటే అసలు ఏమైందో కూడా తెలియదు కానీ జరిగింది ఏదో ఆయన ఏమేమో చెప్పిండు అక్కడ ఎవరెవరితోనే నేను ఏమేమో మాట్లాడినా ఇది కేవలం నేను చెప్తున్నా ప్రార్థన జీవితం ద్వారానే సాధ్యం 100% పర్సెంట్ నేను చెప్తున్నా మీకు ఉపాస ప్రార్థన ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు నువ్వు చూస్తావు ఈ లైఫ్లో నేను చూసిన కాబట్టి ఈరోజు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎంతమంది భక్తులు చూసిరు కాబట్టి అనుభవపూర్వకంగా వాళ్ళు రాసిరు బైబిల్లో వాళ్ళు చేసినప్పుడు నువ్వు కూడా ఎందుకంటే మన ప్రభు నిన్న నేను నిరంతరం ఏకరీతి దేవుడు కాబట్టి ఇది ప్రభుకి సమస్తం సాధ్యం నమ్మితే నీకు కూడా సాధ్యం కాబట్టి ఇంతగా వ్యర్థంగా ఉచ్చరించకండి ఆయన పేరు ప్రభు అప్రభు అప్రభు అప్రభు అప్రభా అప్రభా అని అనుకుంటా కాదు నీ హృదయాలు అతనికి బహు దూరంగా ఉన్నాయి ఎందుకు అంటే ఆయన సన్నిధిలో ఒక గంట కూడా మో మీద లేవు పబ్లిక్ లో ఎంతసేపు ప్రభు అంటే ఎంతసేపు ఆయన ఘనపరిస్థితి ఏం లాభం ఓ నువ్వు గొప్ప దేవుడు ఇటువంటి దేవుడు ఒక్కడు లేడని పబ్లిక్ లో చెప్పి ఏ రోజు ఒక గంటసేపు ప్రార్థన చేయకపోతే నీ హృదయం బహు దూరంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన స్టార్ట్ చేస్తావో ఆయన ఈ లోకంలోకి వచ్చేస్తాడు సైతాన్తో నీ యుద్ధం చేస్తాడు తరిమేస్తాడు నీలో నుంచి నీ జీవితంలో నుంచి నీ నుంచి నీ ఉద్యోగ నుంచి తరిమేస్తాడు ప్రభు చెప్పిన సీక్రెట్ అది మోసే ఇంత ఎందుకు నువ్వు నా నా సన్నిధిలో ఏడుస్తున్నావు మొరబెడుతున్నావు ముందుకు సాగండి ఇవన్నీ విషయాల్లో గ్రహించగలవు అప్పుడు ఎందుకంటే మన హృదయం బహు మోసకరమైంది అందుకు నీకు అక్కడ ప్రభు అవసరం అది ఘోరమైన వ్యాధి గలది అక్కడ స్వస్థత అవసరం ఎప్పుడైతే నీ మనసు మారి నూతనం అవుతుందో నీ శరీరం మొత్తం కూడా ఆత్మీయంగా తయారవుతూ ఉంటుంది అంటే పరిశుద్ధంగా తయారవుతుంటుంది ఆయన మహిమ చేత నింపబడతా ఉంటుంది అందుకు దినం మనం చనిపోవాలా రోడ్ మీద వాడు వాడి చనుక్కుంటూ అంటాడు ఇట్లా దుమ్ము మాఫ్ కారు అబ్బాయి అని వెళ్ళిపోవాలి వాడుకు వాడు వాడు ఫుల్ ఖుషి అవుతాడు నువ్వు ఓడిపోయిన లాగా ఫీల్ అయిపోతా ఉంటావు చావడం అదే అనవసరంగా వాడు తిట్టిండే వాడు నా మీద చెడ్డ మాటలు తిట్టిండే నువ్వు రెచ్చిపోయి నువ్వు చెడ్డ మాటలు తిట్టిననుకో నువ్వు బ్రతికినట్లు దినదినం నువ్వు చావు చస్తలేవన కి పోయినప్పుడు చిల్లర్ లేకుంటే వాడు అరుస్తాడు నీ మీద నువ్వు ఉల్టా అరిసినావు అనుకో నువ్వు బ్రతికినట్లు చావనట్లు స్నేహభావంగా అరే లేదు బై సారీ బై అని చెప్పినావు అనుకో ఒక్క పదం సారీ అని చెప్తే వాడు బ్రతుకుతాడు నువ్వు సస్తవు మనం చావడం నేర్చుకోవాలి ప్రతిరోజు నువ్వు ఎన్ని ధన ధర్మాలు చేసినా కూడా వేస్టే చావకపోతే ఏమన్నా చేయి నీతి కార్యాలు చింపిరి కానీ ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద వండి కనీసం ఒక గంటసేపు ప్రార్థంలో ఉండగలవో ఒక గంటసేపు నువ్వు చనిపోయిన వాడు కానీ ఇంకా ఇరవై మూడు గంటలు ఉంది ఆ ఇరవై కూడా నువ్వు అవకాశాలు వెతుక్కొని చనిపోతూ ఉండాలి దినదినం అటువంటి కృపని ప్రభు మనకు అనుగురించాలని ప్రార్థిస్తాం నువ్వు చవకపోతే వాటుకు ఆయనని చూడవు ఈ శరీరంలో ఉన్నప్పుడు మతం ఏం చెప్తుందంటే చనిపోయినాక అందరు చూస్తారు బ్రదర్ అంటారు అందుకు నేను మతాన్ని నమ్మను అది అబద్ధం అది మోసం ఏహెచ్ గలంటున్న నేను జీవం దేవుణ్ణి చూసిన అపవిత్ర పెద్దవులు గల వాణ్ణి యహోవాన్ని చూచి తిని అంటున్నాడు భక్తులందరూ దేవుణ్ణి కళ్ళారా చూసిన వాళ్ళు వాళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోయినాక బ్రతికి ఉన్నప్పుడే ఉన్నప్పుడే మనమే సవాల్ తీసుకుంటలేం నేను శరీరంలో ఉన్నప్పుడే ఏ చూస్తా అని ఛాలెంజ్ తీసుకున్నాడు దావిగరాజ్ చూసిండు మిస్ అయ్యాను దానియల్ చూసిండు మనుష కుమారుడిని యేజికల్ చూసిండు మనుష కుమారుణ్ణి ప్రవక్తలు అందరూ ప్రతి ఒక్కరు చూసి ఏషయ్య చూడలేదా మనుష కుమారుణ్ణి ఇమానియల్ని చూడలేదా కన్యక శిశువును ప్రసవించడం చూడలేదా ఆ శిశువు ఈ లోక కళ్యాణం కొరకు తన జీవితాన్ని ఎట్లా త్యాగం చేస్తుండో ఆయన చూడలేదా కలలో? యాభై మూడు అధ్యాయంలో వాళ్ళందరూ చూసి నువ్వు శరీరంలో ఉన్నప్పుడే నువ్వు చేస్తున్నావు ఎందుకంటే నీ మతము నిన్ను మోసగించింది నీ యాజకులు నీకు అబద్ధం చెప్పారు నువ్వు చనిపోయినక్కనే చూడగలవు లేదు నువ్వు బ్రతికున్నప్పుడే చూడగలవు అది సవాల్ చనిపోయినక చూసి వచ్చి చెప్తావా సాక్ష్యం చెప్పండి నేను శరీరంలో ఉన్నప్పుడే పోయి ఆయన చూసి వచ్చి సాక్షి చెప్తా ఆయన జీవం వల్ల దేవుడు అనే సజీవుడు అక్కడ ఉన్నాడు నేను చూసినా నా కండాల చూసిన ఆ దర్శనం చూసినాక నేను ఎట్టి పరిస్థితుల్లో పాపం చెయ్యను ప్రవర్తనలోను కంటి చూపులతోనూ నడవడిలోను నా హృదయంలోను నేను ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేను ఎందుకంటే ఆయన చూసిన ఆయన దినం దినం మనం నేర్చుకుందాం ప్రతిరోజు వారానికి ఎన్ని ఉండగలం బ్రదర్ ఉపాసం ఎన్ని రోజులు ఉంటూ ఏడు రోజులు కదా ఏడు కూడా ఉండొచ్చు ధాన్యలు ఉన్నాడు ఇరవై ఒక్క రోజు అంటే మూడు వారాలు ఉన్నాడు ఒకసారి చెదరగ్ మిక్షగాబితంగా ధాన్యలు రాత్రి అంతా ఉపాసం ఉంటే తెల్లవారి దేవుడు మాట్లాడే ఉపాసానికే మాట్లాడతాడు దేవుడు నీవు ఆయన స్వరం వినాలా అంటే ఉపాసం ఉండడం నేర్చుకోవాలా ఒకప్పుడు చర్చస్ ఉపాసం ఉండేడు ఈ రోజు ఉంటలేవు ఇప్పుడు ఫీస్టింగ్ ఉంది ఫాస్టింగ్ పోయింది నువ్వు ఫాస్ట్ ఉంటనే నీ జీవితాంతం లాస్ట్గా ఉండగలవు లేకపోతే నువ్వు లాస్టింగ్ ఉంటే లాస్టింగ్ అంటే దీర్ఘకాలం జీవించడం ఫాస్టింగ్ చేసేవాడు లాస్టింగ్ ఉంటాడు అంటే దీర్ఘకాలం ఉంటాడు ఫీస్టింగ్ చేసేవాడు త్వరగా ముగించుకుంటాడంట కాలం ఎందుకంటే శరీరం కృషించిపోతుంటుంది దానిని ఓవర్ ఫీడ్ చేస్తే ఏమైతు గుసించిపోతుంది తిరగకాలం ముగించుకుంటాం ప్రార్థన చేసేవాడు ఎప్పుడు తప్పిపోడు తప్పిపోయిన వాడు ఎప్పుడు ప్రార్థన చేయడు కాబట్టి ఒకవేళ మన జీవితాలలో నులివెచ్చిన జీవితం ఉంటే ఇది మనం చనిపోవడం నేర్చుకుందాం నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తా దీని తర్వాత ఈ ఇది ముగించంగానే నేను అన్ని క్లోజ్ చేసుకొని ను రహస్య స్థలంకి వెళ్ళిపోయి మొక్కల మీద ఉండి కనీసం ఒక అర్ధ గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ప్రేయర్లకు వచ్చుంటాను ఉదయం అంతా పనిచేసొచ్చినేమీ కరెక్టే అలిసిపోయినాము కానీ నువ్వు ఒక అలారం పెట్టుకొని తెల్లవారి లేసి గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు అలారం పెట్టి చేసుకొని నువ్వు ఒక క్రమంలోనికి బహు విలువగల టైం ఉదయం తెల్లవారి పూట రెస్ట్ ఆఫ్ ద టైం విలువైంది కాదు కానీ తెల్లవారి టైము బహు విలువైంది అని మనం నేర్చుకుంటాం కాబట్టి అతి విలువైన సమయం నువ్వు చనిపోతున్నావు అంటే దాన్ని ధృవీకరించుకుంటున్నావు ఖచ్చితంగా దేవుడు అటువంటి వాటి సమయంలో నేను దర్శిస్తాడు నీతో మాట్లాడతాడు ఆయన మహిమను చూస్తావు నీ సేవలో వాళ్ళందరి చూసి రైగుప్తు నుంచి బయటకు అరణ్య మార్గంలో దేవుని యొక్క మేఘస్తంభం ఉదయం పూట రాత్రి అగ్ని స్తంభం వాళ్ళందరూ చూసారు ఒకరిగా ఇద్దరుగా ఈ రెండు స్తంభాలు వాళ్ళని నడిపించినాయి ఏస్ప్రోక్ సాదృష్ ఆయన మేఘముల మీద వస్తుండని తెలిసి మరి మేఘముల ఎందు అని ఉంది కొన్ని ప్రాచీన పత్రికలలో మేఘముల మీద వస్తుండంటే ర్యాప్చర్ అనుకుంటారు వాళ్ళు కానీ మేఘముల ఎందని కింద పూట్ నోట్స్ మేఘముల అంటే మళ్ళీ అర్థం మేఘముల మీద అవడం నడుస్తాడా అసలు అవి పొగ కదా మేఘం అంటేనే పొగ కదా మంచులా మంచు కదా మంచు మీద నిలబడతాడా మేఘములంటైన మహిమాని కూడా మనం చూసినాం గతంలో జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో కాబట్టి నీ హృదయాన్ని మోసపోనియకుండా జాగ్రత్తగా కాపాడుకోండి ఈరోజు బహు భయంకరమైన బోధలు ఉన్నాయి కేవీపీఎంలో ఎంతమంది తగిపోతారన్న భయం ఉంటుంది ఆ బోధలు వినేష్ వాళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారు కేబీపీఎం వాళ్ళు ఏం వాళ్ళకి ఏం తెలియదు బ్రదర్ వాళ్ళు చదువుకోలేదు బ్రదర్ వాళ్ళకి ఏం తెలుసు యూట్యూబ్ లో అక్కడిక్కడ నేర్చుకొని వచ్చి చెప్తారు బ్రదర్ ఫినిష్డ్ నువ్వు దానికి విని దాన్ని స్వీకరించి ఆ బోధ నుంచి బయటికి వెళ్ళిపోతావు బహుగా శ్రమాల పాలై తిరిగి రావాల్సి వస్తుంది నేను చూసిన కానీ నేను చెప్పాను వాళ్ళ గురించి ఏం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను ఆ ఆయన కృప ఈ గ్రూప్ లో ఉంది నేను గమనించిన కండార ఎటువంటి భయంకరమైన శ్రమలు ఉన్నా కానీ మెంబర్స్ని అటగెళ్ళి బయటకు వచ్చేశారు దూరం వెళ్ళిపోయిన వాళ్ళు శ్రమల పాలైన నేను అది కూడా చూసిన అనేసి నేను ఏదో మిమ్మల్ని భయపెడతలేను ఈ చివరి కాలంలో దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చింది మనకి ఆయనలో ఆయన చెంగున ముడివైబడ్డ జీవితం ఎవరు చెప్తారు చెప్పండి ఆ వాక్యం ఏ చర్చలను వింటారా మీరు ఎక్కడ కనిపించదు ఆ బోధ ఒక చిన్న గుంపును ఆయన తన చెంగున ముడి వేసుకున్నాడు అన్న విషయము ఏ యూట్యూబ్లో కనిపేది మీకు ఎందుకు నీ కండకి కనిపించింది అంటే నువ్వు ఎంత కృపగలవాడవు కృపగలదానం ఆయన కనికరం నీ మీద ఉంది నేను అదే ప్రార్థన చేస్తున్నాను ఈ క్షణం ప్రవ్వా నాకేం లేకున్నా నీ కనికరం ఉంటే చాలా నేను బలహీను నాకు నీ కనికరం కావాలి నేను దినదినం చనిపోతున్నాను ప్రవ్వా ప్రతి దశలో చనిపోతున్నాను నా అయితే ఎంతగా రంధ్రాలు కుచ్చి కుర్చి అది బెలూన్ లాగా అయిపోయింది బెలూన్కి కూర్చితే ఎట్లా తేడాతే అట్లా అయిపోయింది అహం నేను ఇంకా ఏ విషయంలో అహం చూపించలేను అందరికంటే పెద్దవాడి అయినా అందరికంటే చిన్నోడిలాగానే ప్రవర్తిస్తా నేను అంత లెవెల్కి దిగిపోయినా నేను నా లైఫ్లా ఇంకా దిగాల అందుకు నేను చావాలా ప్రవ్వా పరిశుద్ధులకు తండ్రి మీకు వందనాలనైనా దినదినం చనిపోయే జీవితం మాకు అనుగ్రహించి ప్రవ్వా మేము దినదినము పునరుద్ధానం పొందాలా ప్రవ్వ సహాయపడమని ప్రార్థిస్తున్నాం మేము ఏ స్థలాలలో మా జీవితాలలో ఇంకా బ్రతికున్నామో చూపించు ప్రవ్వ ఆ స్థలాల్లో మేము చనిపోవాలా ప్రభు ప్రతి విషయంలో చనిపోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఎన్ని ప్రాంతాలలో మేము జీవిస్తున్నామో అక్కడ అన్ని ప్రాంతాలలో మేము చావాలా ప్రభు వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఉద్యోగపరంగా ఆర్థికంగా సంఘంలో ప్రభా ప్రతి విషయంలో నాకు వాక్యం ఎక్కువ నేను అతి అక్కడ నేను చావాలా ప్రభు నాకు కృపవార్లు నేను అతి అక్కడ చావాలా ప్రభు నీ అగ్ని చేత నన్ను కాల్చమని ప్రార్థిస్తున్నాను నీ కాళ్ళ క్రింద నా జీవితము ఎంతో గాయాలమయమైంది అవి మానిపోద్దని ప్రార్థిస్తున్నాను అవి ప్రతి నేను చూసుకొని నన్ను నేను సరి ఆ గాయాలు మానినాయి అంటే మళ్ళా నేను బ్రతుకుతాను ప్రవ్వ అవి మానొద్దు అవి మానద్దని నేను ప్రార్థిస్తున్నాను ఆ రూపకంగా నేను అతిశయించాను ప్రభు దేని విషయంలో మీరు ఎంతగా తగ్గించుకున్న మేము అట తగ్గించుకోవాల మేము కేవలం మా పెద్దలతో మిమ్మల్ని గనపరచాం మా జీవితాలతో మిమ్మల్ని గనపరుస్తాం మా ప్రవర్తనలో మా తలంపులలో మిమ్మల్ని గనపరుస్తాం అటువంటి ప్రార్థనా జీవితం మాకు అందరూ ఈ రోజు నుంచి మేము ఛాలెంజ్ తీసుకుంటున్నాం ప్రభు ఉపాస ప్రార్థనలు రెగ్యులర్ గా చేస్తాం మేము లైఫ్ టైం ఉపాస ప్రార్థనలు చేస్తాం మేము ఇక్కడ మీద సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు చావాల్సిందే మేము అప్పుడే మేము మీ సన్నిధిలో రూపాంతరం పొందగలం అటువంటి మనసు మార్చమని ప్రార్థిస్తున్నాం రూపాంతర అనుభవం అనుకరించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మంచి తరత ఇచ్చింది వీకుండా లేసిన వస్తున్నా సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుధన అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైండును గాక మేనందరికీ ప్రయత్నా స్టార్ బ్రదర్స్